పాఠమే లేదు అసలు లోకానికి దీనికి సంబంధమే లేదు లోకంలో అయితే వీడు కొట్టాను అని అనుకుంటాడు వీడు వీడిని జైల్లో పెడతాడు వేరే సంబంధం ఇంకా వాడేమనుకుంటాడు నేను చచ్చిపోతున్నాను అదిగో వాడు కొట్టాడు నేను చచ్చిపోతున్నాను అని వాడు అనుకుంటాడు ఇప్పుడు దీంట్లో చిత్రం ఏంటంటే నేను కొట్టాను అని వీడు అనుక్కోవాలంటే వీడు దేహంతో తాదాత్మ్యాన్ని చెంది ఉండాలి అప్పుడే నేను కొట్టాను అని వీడు అనుకోవాలి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 ఇప్పుడు మీరు ఒక క్రియ చేశారనుకో ఒక క్రియ ఉందనుకోండి ఆ క్రియలో రెండు రకాల వికారాలు ఉంటాయి ఆ క్రియకి ఇటువైపు నేనుంటానో అటువైపు మీరున్నారు ఏమండి ఇటువైపు ఉన్న నేను కర్త అనబడతాను అటువైపు ఉన్న మీరు కర్మ అనబడతాను అంతే కదా నేను మీతో మాట్లాడుతుంటే నేను కర్తని మీరు కర్మ మాట్లాడడం క్రియ సో క్రియకి నేను మిమ్మల్ని తిట్టాననుకోండి నేనేమిటి తిట్టినవాడను మీరేమిటి తిట్టబడినవారు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 కాబట్టి దేహంలో వికారాలు వచ్చి వీడు కర్త అవుతున్నాడు దేహంలోనే వికారం వచ్చి వాడు కర్మ అయ్యాడు కానీ చిత్రం ఏంటంటే వీడు యొక్క యథార్థ స్వరూపము దేహమా కాదు అంటే అర్థం ఏంటి దేహంలో వికారాలు వచ్చినా దేహంలో ప్రకటమవుతున్న ఆత్మస్వరూపంలో వికారములు ఉండవు అంటే ఆత్మకర్త కాదు అలాగే అక్కడ కూడా దేహంలో వికారాలు వచ్చినా ఆత్మయందు వికారములు ఉండవు కాబట్టి క్రియకి కర్మ కూడా ఆత్మ కాదు ఈ విషయాన్ని ఆ రెండో మంత్రంలో మొదటి మంత్రంలో చేసిన ప్రతిజ్ఞను నిరూపిస్తూ రెండో మంత్రంలో ఆత్మస్వరూపమునందు ఎట్టి భావ వికారములు ఉండవు అని తేల్చారు సో ఈ విధంగా ఆత్మయందు కర్తృత్వం ఉండదు కర్మ ఆత్మ ఇట్ డజన్ బికమ్ అన్ అబ్జెక్ట్ ఆఫ్ ది యాక్షన్ ఇట్ నాట్ ది సబ్జెక్ట్ ఆఫ్ ది యాక్షన్ సో అండ్ దెన్ ఇన్ ఆత్మా దేర్ ఆర్ నో మాడిఫికేషన్స్ వాట్సో ఎవర్ అని నిరూపణ చేసి ఆ విషయాన్ని ఉపసంహారం చేసేస్తున్నారు దట్ ఈస్ బీయింగ్ కంక్లూడెడ్ ఇన్ ది నెక్స్ట్ వెర్స్ ఇప్పుడు ఇంకా మీకు ఆ నెక్స్ట్ వెర్స్ యొక్క అవగాహన క్లీన్గా ఉంటుంది ఏమిటంటే ఆ వెర్స్ యహావేద ఎవడైతే ఈ సత్యాన్ని తెలుసుకున్నాడో అంతకుముందు వాళ్ళు ఇద్దరూ ఉభౌతూ న విజానీత ఇద్దరూ తెలుసుకోలేకపోయారు కాబట్టి ఇది చాలా సింపుల్ అండ్ ప్రాక్టికల్ ఆల్సో ఇప్పుడు ఒక ఆయన నన్ను ఏదో అన్నాడు ఆయన ఏదో అన్నాడని నేను బాధపడేవాడిని అరే పాప ఆయన మనం అనవసరంగా మాట్లామే అని ఆయన అనుకునేవాడు ఆ తర్వాత నేను తెలుసుకున్నా ఏమిటండి ఒకళ్ళు అండం ఏమిటి ఒకళ్ళు పడ్డమేమిటి దీంట్లో ఏముంది ఇక భ్రాంతి తప్పిస్తే ఏదో మనస్సులో ఒక ప్రెషర్ తోటి ఆయన అన్నాడు నేను ఏదో ఆయన అన్నమాటను బట్టి నేను ఇంకో రకం ప్రెషర్ నే పెట్టుకున్నా నేను పెట్టుకున్న ప్రెషరు తప్పే ఆయన అండానికి పూరికొల్పిన ప్రెషరు తప్పే రెండు అసందర్భాలే తర్వాత రెండు కూడా చాలా శాశ్వతములు అనిత్యములు దాని మీద అసలు మనం మనస్సు పెట్టదగ్గ అర్హత వాటికి లేదు చాలా యోగ్యములైన విషయాలు ఆ సత్యాన్ని గుర్తించేసి ఫర్ అండ్ ఫర్ గట్ ది పర్సన్ ఏదో అంటే అన్నాడు ఏదో పొరపాటునే ఏదో ప్రెషర్లో అన్నమాట వాస్తవం ఫర్ గివ్ ఇట్ అండ్ ఫర్గెట్ ఇట్ ఎందుకంటే మీరు ఫర్ గివ్ చేయకపోతే ఫర్గెట్ చేయలేదు అన్లస్ యూ ఫర్ గివ్ యూ కెన్ ఫర్గెట్ సో ఫర్ ఇట్ అండ్ ఫర్గెట్ సో మూలంలో ఆయన ఆత్మయో నేను కూడా అదే ఆత్మ కాబట్టి ఆయన అన్నాడు నేను పడ్డాను రెండూ తప్పే లెటర్ ఫర్ గివ్ అండ్ ఫర్గెట్ అండ్ బీ కా ఈ సత్యాన్ని వాడు తెలుసుకున్నాడు అనుకోండి తెలుసుకుంటే సో వీడు అజ్ఞానం నుంచి బయటపడిపోయినట్టే యహా వేద ఈ తిట్టడం మాటనే ఇంకొంచెం ఎదురుకి తీసుకెళ్తూ ఉంటారు అక్కడ యుద్ధ సందర్భం కనుక దాన్నే ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది నథింగ్ మోర్ దాన్ దాట్ ఇప్పుడు యుద్ధంలో భీష్ముడును ధర్మరాజు వీళ్ళు వాళ్ళు గట్టిగా ఒకరినొకరు కొట్టుకున్నారు కొట్టుకుని యుద్ధం అయిపోయింది యుద్ధం అయిపోయిన తర్వాత మళ్ళీ భీష్ముడి దగ్గరికి వెళ్ళారు ధర్మరాజాదులు వీళ్ళందరూ వెళ్ళి దండాలు పెట్టారు దండాలు పెడితే అదిగో అప్పుడేమో బాణం వేసావు మీద ఇప్పుడేమో వచ్చి దండం పెడుతున్నాం అని చెప్పేసి భీష్ముడు ఏమైనా అలాగా కోపం చలాయించినట్టుగా మీకు ఏమైనా కనపడిందా లేవు తర్వాత ధర్మరాజు దగ్గరికి కృష్ణుడు వెళ్ళి ఎమయా భీష్ముడి దగ్గరికి వెళ్దాం పద ఆయన దగ్గర సందేశాన్ని మనం వినివద్దాం అని ప్రోత్సహిస్తే ధర్మరాజు గారు బయలుదేరి వెళ్తాడు కృష్ణుడితోటి ఎమయా అలా చెప్తావు నిన్న కాకమున్నా ఆ యుద్ధ రంగాల్లో పట్టుకొని చెడమడా నానా హింస పెట్టాడు ఏదో బతికి బట్టబట్టేం కానీ లేకపోతే అసలు భీష్ముడి చేతిలో మనందరం చావు మూడాల్సిన వాళ్ళమే కదా ఇప్పుడు వెళ్ళి వెళ్ళి ఆయన కాళ్ళు కొట్టుకోవాల్సిన కర్మ నాకేమిచ్చింది అని అన్నాడు ఆయన వెళ్ళి ఆయనకి నమస్కారం చేసే ఆశీర్వచనం తీసుకున్నాడు అంటే అర్థం ఏమిటంటారు అంటే అంతకు ముందు జరిగిన యుద్ధము ఆ యుద్ధంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు బాణ ప్రయోగాలు చేసుకోవటము ఇవన్నీ కూడా చాలా తాత్కాలికములైన అంశములు ట్రా అలా వచ్చిపోయేవి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 చేయించాడు అని కానీ ఎలా చెప్పడం క్రియని చేయాలి అంటే దేహంతో తాదాత్మ్యం ఉండాలి ఆ క్రియని చేసే సందర్భంలో వికారాలు వస్తాయి ఆ వికారములన్నీ తనవే తానే వికారములను పొందుతున్నాను అనే భావన అనే భ్రాంతి వాడుకుంటే అప్పుడు వాడు క్రియకి కర్త అవుతాడు అలాగే ఘాతయతి వీడు స్వయంగా కొట్టకపోవచ్చు ఇంకోహ్ని పురికొల్పి కొట్టించచ్చు ఘాతయతి హేతుకర్తృత్వం సపోజ్ ఒకటి మీద నాకు ద్వేషం ఉందనుకోండి నేను ఎవరినో పురుకొల్పి ఆ ద్వేషం ఉన్న వాడిని కొట్టించాననుకోండి అప్పుడు నేనేమవుతాను ఘాతయతి నేను ఆ రకంగా వాడిని కొట్టించాలి అంటే నే ఏమిటవ్వాలి నేను దేహాభిమానం కలిగి వాడిని నేను కూడా ఒక దేహముతోటి తాదాత్మ్యాన్ని చెందిన వ్యక్తిగా నన్ను నేను స్వీకరించాలి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 క్రియ కర్త అవ్వడం ఎలా సంభవం కథం స ఘాతీ కర్త డైరెక్ట్ కర్త కాకపోవచ్చు ఇండైరెక్ట్ కర్త ఘాతయ్యతి కొట్టడం అంటే డైరెక్ట్ కర్త కొట్టించడం అంటే ఇండైరెక్ట్ కర్త ఇండైరెక్ట్ కర్తని సంస్కృతంగా ఏమంటారో తెలిసిన హేతుకర్త ఇండై కర్త అయితే డైరెక్ట్ కర్త ఇండైరెక్ట్ కర్త హేతుకర్త సో ఆత్మ అవినాశి అవిక్రియము అని తెలుసున్నవాడు తాను కర్త ఎలా అవుతాడు కర్త కాలేడు ఇది పెద్ద ప్రతిపాదన గీతలో దేర్ ఆర్ యాక్షన్స్ బట్ దెర్ ఇస్ నో యాక్టర్ యాక్టర్ సినిమా యాక్టర్ కాదు అలా అనుకో నేను ఇలాగ చెప్పాను చోట దేర్ ఆర్ యాక్షన్స్ బట్ దర్ ఇస్ నో యాక్టర్ అంటే ఒక గతంలో ఏచన్నాడు అంటే స్వామిజీ యు మీన్ దెర్ ఈజ్ నో డూయర్ ఈజ్ దట్ వాట్ యూ మీన్ ఐ సెడ్ ఎస్ దట్ ఈస్ వాట్ ఎ మెయిన్ there are actions but there is no doer i paid malli malli paata ani cheppina vadu there are actions but there is no actor an cheppi swami ji doer oh don't worry keep it that way keep it that way you understand what i mean right keep it that way because actions anagane actions ni chesi vadu actor ani meeku ventane elaga dorukutonnappudu actor ante edo lokallo prasiddha aina arthanni pattukune why you want to me to change i won't change i will keep it like that there are actions there is no actor amtha idi oka adbhutamaina geeta yokka pratipadana there are actions there is no actor ippudu idi manaki konni sandarbhalalo spashtanga telisipothu undu avyudrushtantanga istham ippudu డైజెషన్ ఈజ్ దేర్ డైజెషన్ నేను రాత్రి భోజనం చేసి పడుకుంటే పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి రెడీ బ్రేక్ఫాస్ట్ చేసి పాఠం చెప్పేప్పటికి మళ్ళీ లంచ్కి రెడీ లంచ్ చేసి ఒక చిన్న నేప తీసి మళ్ళీ వాడే డిన్నర్కి రెడీ సో డైజెషన్ ఈజ్ దేర్ డైజెషన్ ఈజ్ దేర్ డైజెస్టర్ ఉన్నాడా దేర్ ఇస్ నో డైజెస్టర్ దేర్ ఈజ్ నో ఇట్స్ ఐఎమ్ నాట్ ది వన్ హూ డైజెస్ట్స్ But there is digestion. And suppose I say, I am not the one who digests. And then I am not going to enter and I will not be able to digesting. It is digestion. It is digestion. It is not digestion. But it is not a digestion. It is not a digestion. It is a digestion. It is a digestion. Leave it. Yeah, I agree with you. I agree with you. భగవంతుడు కర్త అంటే నేను కర్తను కాదని అర్థం దానికి సో భగవంతుడు కర్తంటే అర్థం అదే దానికి నో ప్రాబ్లం దేర్ ఇస్ నో ఇష్యూ దే కనుక డైజెషన్ ఇస్తే బట్ వన్ హూ డైజెస్ట్స్ ఈజ్ నాట్ దే పెరిస్పిరేషన్ ఇస్తే చెవట పట్టిందండి చెవట పట్టిందండి ఒక ఒక క్రియ ఒక వికారం వచ్చేసింది ఇప్పుడు దానికి కర్త ఎవరు చెవట పట్టింది కర్త ఎవరు చెప్పండి క్రియ క్రియగదు విక్రియ వికారము దానికి కర్తెవరు ఇప్పుడు దేవుడు అని చెప్పడం కూడా కష్టం అందు గురించి కర్త ఎవడానికి లేరు అడిగా అది స్పాంటేనియస్ స్పాంటేనియస్ అండి ఇప్పుడు మామిడి చెట్టు పూసింది వసంత ఋతువు రాగానే మామిడి చెట్టు పూసింది ఎవరు కర్త దానికి కోకిల కుహు రావని ఇచ్చింది కర్తెవరు కోకిల కర్త మనం అనుకుంటే పొరపాటు కోకిలలోంచి ఆకుహురామం వస్తుంది కోకిల కర్త కాదు కర్తలా అనిపిస్తుంది అంతే మామిడి చెట్టు కర్త కాదు కర్తలా అనిపిస్తుంది అవి మేము కర్తలమని డిక్లేర్ చేయము మనిషి దగ్గరే సమస్య కాబట్టి యాక్షన్స్ క్రియలు ఉంటాయి కానీ కర్త ఉండడు అది సత్యం మరి మేమందరం కర్తలను కర్తల ఉన్నామంటే అజ్ఞానం చేత మనం కర్తలుగా ఉన్నాము తప్పిస్తే డెరిష్ణో కర్త ఇది ఒక అద్భుతమైన ప్రతిపాదన ఇది చాలా చాలా ముందు ముందు అదే పదే పదే పదే వస్తుంది ఇక్కడ ఇక్కడ కూడా అదే మాట నే కర్ కర్తృత్వము నా ఎందు లేదు హేతుకర్తృత్వము కూడా నాయందు లేదు అయితే దీన్ని మీరు పార్షల్గా అప్లై చేయడానికి వీలు లేదు టోటల్గా అప్లై చేయాలి కర్తృత్వం లేదు అంటే కర్మత్వం కూడా ఉండదు అది మర్చిపోకం నేను కొన్నింటికి నేను కర్తను కాదు మరి కొన్నింటికి నేను కర్తనడానికి వీల్లేదు మళ్ళా నా ఎందుకు కర్తృత్వం అయితే లేదు కానీ కర్మత్వం ఉంది అనడానికి వీల్లేదు సో టోటల్లీ ఆత్మ అవికారి అనే సత్యాన్ని గుర్తించి ద మస్త్ రహోబస్ యూ జస్ట్ బీ హ్యాపీ దట్ ఈస్ ద ట్రూత్ కాబట్టి ఎవడైతే ఆత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకుంటాడో వాడు కథం హంతి వాడు హననక్రియని ఎట్లు చేయును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 సమాధానం కాదు అక్కడ అది ఆక్షేపము అంటారు అంటే అననక్రియను చేయించడు అని అంట చేయడు చేయించడు ఎందువల్ల ఆత్మ అవికారి అని తెలిసిన ఆత్మస్వరూపుడు కనుక అందువల్ల మనం ధర్మాధర్మాల ఇష్యూ మాట్లాడటం లేదు ఆత్మస్వరూపమునందు వికారము లేదు కనుక అది సంగతి ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వేద విజానా అవినాశినం అంత్యభావికరహిత నిత్యం విపరిణామరహి యో వేద సంబంధ పూర్వ మంత్రేణ ఉక్త లక్షణం అజం జన్మరహితం అవ్యయం అపక్షయరహితం తేలిగ్గా ఉంటుందండి కష్టమే ఉండదు సో ఇక్కడ యహా వేద ఇది సంబంధ అని మధ్యలో వచ్చిందిగా అలాగ అవ్య మీరు అన్వయం అలా చెప్పుకోవాలి వేద మొట్టమొదటి ఉంది వేద తెలుసుకొనుచున్నాడు మధ్యలో ఎక్కడో యహ ఉంది యహ అంటే ఎవడు ఏమిటంటే ఇలా ఇక్కడ తెలుసుకొని చున్నాడు ఉంది ఇక్కడ ఎవడు ఉంది ఎలాగ వీటిని అని మీరు కంగారు పడక్కర్లేదు ఈ యహాని తీసుకువెళ్ళి ఆ తెలుసుకొని చున్నాడు ముందు పెట్టుకోండి అదే అదే అంటున్నారు ఆయన యహా వేద ఇది సంబంధ యహ అనే పదాన్ని వేద అనే పదంతో కలుపుకోవాలి కలుపుకుంటే ఏమొస్తుంది యహ వేద అంటే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 ఎవడైతే తెలుసుకొంటున్నాడో ఇంకా ఎటువంటిది ఆత్మ అంటే అవినాశినం వినాశము లేనిది వినాశం అంటే ఏమిటి భావ వికారాలలో ఆఖరిది నశ్యతి సో అంత్యభావ వికార రహితం భావ వికారాలతో ఆఖరిది అయిన వినాశము లేనిది ఇంకా ఇలాగా నిత్యం అంటే విపరిణామరహితం మనం చూసాం అంతకుముందు శ్లోకంలో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 లేక హేతుకర్తగా చేయించేది కానీ ఏది ఉండదు ఎందుకంటే కర్త అవ్వాలంటే వికారం ఉండాలి వికారం ఉంటేనే కర్త అవుతారు మార్పు ఉండాలి మార్పు ఉన్న సందర్భంలోనే కర్తృత్వం ఉంటుంది లేకపోతే కర్తృత్వం ఉండదు ఆ విషయాన్ని శంకర్లు బాగా వివరిస్తారు కాబట్టి నేను కర్తను అని ఎవడైనా అనుకున్నాడు అంటే వాడు పప్పులో కాలేసాడని అర్థం వాడు తన ఎందు లేని కర్తృత్వాన్ని తనకు ఆరోపించుకున్నాడు అని అర్థం నా ఎందు కర్తృత్వము లేదు అనే సత్యాన్ని కనుక తెలుసుకుంటే వాడు వెంటనే కృతార్థమైపోతాడు ఎందుకంటే ఈ కర్తృత్వము అనే ముళ్ళ కిరీటం పెట్టుకుని మోసుతో ఉండడం కంటే నా ఎందు కర్తృత్వం లేదు అని తెలుసుకుంటే ఆ ముళ్ళ కిరీటం పోతుంది నుంచి ఈ భారం ఉండదు నేను దేనికి కర్తను కాదు మహాప్రభ అనే సత్యాన్ని తెలుసుకుని హాయిగా ఆత్మనిష్ఠుడే ఉండొచ్చు దట్ ఈస్ ద ట్రూత్ ఎందుకంటే మరి నేను కర్తన కాకపోతే ఇవన్నీ ఎలా అయిపోతున్నాయి అదే పెద్ద భ్రాంతి మనం పూనుకుని చేస్తే కానీ అవదు అంటే అది పొరపాటు అది అదే అదే దాన్ని తెలుసుకోవడానికే కొంత వివేకం కావాలి ఇప్పుడు తెలుసుకుంటే ఏమిటవుతుంది రిలాక్స్ అవుతారు ఫ్రీడమ్ వస్తుంది నేను కర్తను అంటే బాండేజ్ అదే దాంట్లో ఫ్రీడమ్ లేదు సో ఇప్పుడు ఒక గర్భవతి ఉన్నది ఆమె ఆమె శిశువుకి జన్మని ఇచ్చినది ఆమె ఏమనుకుంటుంది నేను శిశువుకు జన్మని ఇచ్చుచున్నాను అనుకుంటుంది అనుకునే బోల్డ్ టెన్షన్ పడిపోతుంది అలా అనుకుంటే మరి టెన్షన్ తప్పింకే ఉంది శిశువుకి జన్మని ఇచ్చుటలేదు శిశువుకి జన్మ కలుగుతుంది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 ఆ జ్ఞానం లేదు ఈయనకి యహా వేద తెలుసుకున్నాడు ఈనెందుకు కర్తృత్వం ఎందుకుంటుంది కం ఘాతయతి క హి కం అది వివరణ కథం క్రకారేణ స విద్వాన్ పురుష అధిక హీ హననక్రియాతి కథం వాఘాతయీ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 ఏదో యూనివర్సిటీ వాళ్ళు ఏదో టైటిల్ ఇవ్వడం కోసం అలా పెడతారు కాబట్టి విద్వాన్ అంటే ఆత్మస్వరూపము తెలుసున్నవాడు అనర్థం అంతేకాని ఏదో టైటిల్ కాదటి సో సహా విద్వాన్ ఎలా తెలుసుకున్నాడు అధికృత దానికి కావలసిన అధికారాన్ని సంపాదించుకుని వైరాగ్యము మొదలైన సంపాదనంతా సంపాదించుకుని వాడు తెలుసుకుని ఉన్నాడు సహా పురుష అధికృత అటువంటి విద్వాంసుడు ఆత్మజ్ఞాననిష్ఠుడు హంతి అంటే హనన క్రియాం కరోతి హననము అంటే కొట్టుట అనే క్రియను కరోతి చేయుచున్నాడు అని కథం కథం కేన ప్రకారేనా అంటే అర్థం ఇక్కడ అభిప్రాయం ఏంటంటే ఆయన ఏవేవో పనులు చేస్తూ ఉంటాడు కానీ ఈ పని చేయడు అని కాదండి అర్థమైంది అలా అనుకున్నారు ఏవేవో పనులు చేస్తూ ఉంటాడు ఈ పని చేయడని కాదు కర్తృత్వం అనేది ఉండదు అని అదే అభిప్రాయం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 మనం ఎవేవో క్రియలన్నీ చేసి ఇక్కడికి వచ్చామనిపిస్తుందా లేకపోతే మనం ఏం చేసేమండి ఆ కాలప్రవాహంలో అలా కొట్టుకొచ్చి ఈ ఇక్కడికి ఈ నాటికి ఈ గట్టుకు చేరామనిపిస్తుందా లేకపోతే ఎవేవో క్రియలన్నీ చేసి ఇక్కడికి నేను తోసుకుంటూ వచ్చాననిపిస్తుందా ఏమనిపిస్తుంది వివేకం గలవాడైనట్లయితే స్పష్టంగా తెలుస్తుంది ఆ కాలప్రవాహంలో అలా తోసుకుంటో తోసుకుంటూ ఇక్కడికి చేరాను రేపు పొద్దున్న ఏ గట్టుకు చేరుతానో ఈ రోజున ఈ గట్టు మీద ఉన్నాను రేపొద్దున ఏ గట్టుకు చేరుతానో దేవుడు ఏ గట్టుకు తోసుకెళ్తే ఆ గట్టికి చేరుతాను అది భక్తి ఈ గట్టులు ఈ చేరడాలు ఇవన్నీ కూడా చాలా సూపర్ఫిషియల్ ఆత్మస్వరూపంలో భాగం కానే కావు అంటే జ్ఞానం ఉడికే భాష మారింది తప్పిస్తే తత్వంలో మారిపోయా లేదు కాబట్టి అలా చేసుకోవాలి మీరు అంతేగానే హననక్రియ మాత్రం చేయడు అని కాదు అర్థం దాన్ని ఏక్రియకి కూడా కర్తృత్వము ఉండదు ఇక్కడ ఊరికే హననక్రియ అన్నది ప్రకరణాన్ని బట్టి వచ్చింది ఆయన శంకర శ్రీకృష్ణుడు శంకరులు చెప్పబోతున్నారు ఆ విషయమంతా కూడా సో అటువంటి వాడు హననక్రియను ఎలా చేస్తాడు ఓకే పోనీ హననక్రియని చేయకపోవచ్చు తన ఏ క్రియని చేయకపోవచ్చు ఏ క్రియనే కేవలం హననక్రియే కాదు కానీ చేయించవచ్చు కదా ఏవో ఆజ్ఞనిస్తూ అలా కూర్చొని ఉండటం అన్ని క్రియలు చేయించటం నేను ఏకర్తని కాదు అన్నావు అది మళ్ళీ అది కర్తృత్వంలోకే వస్తుంది దాన్ని కర్తృత్వం లేదు అన్నానికి వీళ్ళదు అదే చెప్తున్నారు కథం వా ఘాతయతి హారం ప్రయోజయతి ఘాతయతి అంటే హేతుకర్తృత్వం అనధాతువే హనధాతువుకే నిత్యనే ప్రత్యయం వచ్చి అది ఘాతయతి అవుతుంది హాకి ఘాహో ఘ అనే ఒక సూత్రం ఉంటుంది హాకి ఘా వస్తుంది సో ఘాతయతి అవుతుంది కొట్టి కొట్టి నేను కొట్టడం అంటున్నాను హనక్రియకి కొట్టడం అని అర్థం ఉన్నది చంపుటా అని కూడా అర్థం ఉన్నది నేను కొట్టడం అని అంటున్నాను ఊరికే చంపడం వస్తామాను అన్నాం ఇష్టం లేక సో ఘాతయతి అంటే హంతారం ప్రయోజయతి కొట్టువా కొట్టేవాడిని పంపించటం అంటే కొట్టేట్లా చేయటం దాన్ని ఘాతయతి అంటారు దాన్నే హేతుకర్తృత్వం అర్థం ఇక్కడ అంతేగానే మరో అర్థమేం కాదు సో హేతుకర్తృత్వము కూడా లేదు ఏ విధంగా ఉంటుంది అని మళ్ళీ కథం అని అది ఆక్షేపము ఆక్షేపము అంటే ఏ క్వశ్చన్ విచ్ మీన్స్ నిగేషన్ దాన్ని ఆక్షేపము అంటారు ఏ క్వశ్చన్ విచ్ మీన్స్ నెగేషన్ నేను నేను అబద్ధం ఎలా చెప్తాను అని అంటే అర్థం ఏంటి నేను అబద్ధం చెప్పాను అని అర్థం అంతేగాని అబద్ధం ఎలా చెప్తానో తెలియక అబద్ధం చెప్తాను కానీ ఎలా చెప్తానో తెలియదు నువ్వు చెప్పే ఎలా చెప్తానో అప్పుడు చెప్తా అని అవనే ఏం కాదు అర్థం దానికి నేను అబద్ధం చెప్పను ఇప్పుడు దాన్ని వివరిస్తాను నా కథంచిత్ కంచిత్ హి నా కథంచిత్ కంచిత్ ఘాతయతి ఇది ఉభయత్ర ఆక్షేపే అర్థ ప్రశ్నార్థసంభవాత్ ఇక్కడ ప్రశ్న వేస్తున్నాడు దానికి సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు అనే అటువంటి సందర్భం కాదు ఇది ప్రశ్న అర్థ అసంభవాత్ కం హి ఎవరిని కొడతాడు అంటే ఫలానా శుభైన కొడతాడు అని అలా ఓ ప్రశ్న దానికి సమాధానం ఆ సందర్భం కాదు ఇది కాబట్టి ప్రశ్నార్థ సం ప్రశ్నార్థము అసంభవం ఇంకా ఇంకా అటువంటి మరి మరి ప్రశ్న కనపడుతుంది అంటే ఆక్షేప ఏవ అర్థ ఆ ప్రశ్నకు అర్థము ఆక్షేపము ఆక్షేపము అంటే నిషేధము అని అర్థం ఆ ప్రశ్నకి నిషేధము అని అర్థము రెండు చోట్ల కూడా రెండు ప్రశ్నలు కనపడుతున్నాయే కం హంతి కం ఘాతీ రెండు ప్రశ్నలకి నిషేధమే అర్థము సో ఆ నిషేధం ఎలా ఉంటుంది ఉభయత్ర ఆక్షేప ఏవ ఎలా ఉంటుంది అంటే కథం హంతి అని కదా ప్రశ్న ఎట్లు చంపును అంటే ఎట్లైనను ఎవ్వనినైనను చంపడు కథం ఘాతయ్య ఎట్లు చంపించును అంటే ఎట్లయినను ఎవ్వనినైనాను చంపించడు అనర్థం అదే నా కథ కథంచిత్ నహంతి కథంచిత్ కంచిత్ నాకు ఘాతయ్య అని చెప్పారు అయితే ఇక్కడ మీ అభిప్రాయం ఏమిటి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 తుల్య విదూష ప్రతిషేధవ ప్రకరణా అభిప్రేతో భగవత ఇక్కడ అభిప్రేత భగవత కథం హీ కథం ఘాతయతి ఎట్లు కొట్టును ఎట్లు కొట్టించును అంటే కొట్టడు కొట్టించడు అని అర్థం దానికి సో ఈ ఈ రకమైన వాక్యాలకి భగవంతుని యొక్క అభిప్రాయం ఏమిటి అంటే చూడండి ఏ క్రియని చేసినా క్రియ ఏదైనా క్రియ ఎనీ క్రియ ఆ క్రియకి కర్త కనుక అయితే వికారం ఉంటుంది వికారము లేకుండా క్రియలో కర్త అవ్వడం కుదరదు సో ఆత్మ అవిక ఆత్మ అవిక్రీయము అంటే వికారములు లేనిది ఆత్మ అవిక్రీయము గనుక ఆత్మ అకర్త ఓకే యు ఫాలో ది పాయింట్ అవిక్రీయము గనుక అకర్త ఇప్పుడు చెప్పండి మీరు ఆత్మ అకర్త అది స్టేట్మెంట్ వై అని రేజన్ అడిగాను ఏం చెప్తారు రేజను అవిక్రియము గనుక కాబట్టి ఆత్మ అకర్త అని చెప్పుటలో హేతు ఏమిటి అవిక్రీయము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 చెప్ప పర్వాలేదు మంచి కథ కనుక మళ్ళీ గుర్తు చేసుకోవచ్చు సో ఒక ఒక ఒక ఆయన లాన్ పెంచాడు లాన్ పెంచుతారు కదా పూల మొక్కలు లాన్ను అన్నీ పెంచుకున్నాడు ఇంటి ముందు పెంచి దాంట్లో లాన్ ఎప్పుడు మీరు లాన్ పెంచలేదు అనుకోండి మీరు బేఫికర్ మీ రూమ్లో కూర్చొని మీ కూర్చొని మీరు లాన్ పెంచారంటే దాని చుట్టూ ఒక కాంపౌండ్ వాల్ పెట్టాలి లేకపోతే ఈ ఆవులు గేదెలు ఇవి వచ్చి పాడి సో కాంపౌండ్ వాళ్ళు పెట్టే శుభ్రంగా కాంపౌండ్ వాళ్ళు పెట్టేశారు అనుకోండి ఎవరు ఇంకా లోపలికి ఎవరు రాలేడు మీరు బయటికి వెళ్ళలేరు కాబట్టి ఒక కూడా పెట్టాలి దానికి ఇవన్నీ మరి సమస్యలు సంసారం ఇలాగే పెరుగుతున్నాయి కాంపౌండ్ వాళ్ళు పెట్టేసేసి ఊరుకోవచ్చు కదా గెత్తి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి గేటు కూడా పెట్టాలి గేటు పెట్టారనుకోండి దానికి తెరిచేందుకు వేసేందుకు తాళం వేసేందుకు వ్యవస్థంతా ఉండాలి ఆ వ్యవస్థంతా చేసుకున్నాడు సో ఏమైంది ఒకసారి ఏమైందంటే గేటు పొరపాటుని తెరిచి పెట్టేశారు ఎవాళ్ళు దాన్ని ముయ్యలేదు ఎవడో ముయ్యకపోతే ఆవు చూసింది ఆవుకి స్వపనభేదం ఏమి ఉండదు ఆవు మీరు చూసారో లేదో చాలా అమాయకంగా ఉంటుంది అది అలాగా చూస్తుంది దానికి ఒత్తిడి గడ్డి కలబడింది ఏదైనా తినడానికి కలపడేపటికి ఈ మానవులు ఇంత మూర్ఖులుగా ఉంటారని దానికేం తెలుసు అది నా కోసం ఇచ్చిన ఆహారం అని అనుకుంటున్నది సో ఇన్స్టింగ్టివ్గా ఆ లాన్లోకి వెళ్ళి అది కొంత గడ్డి మేసింది ఈ సేటిజీ చూశాడు ఈ యజమాని ఆయన ఏదో అక్కడ చిన్న లా గార్డెనింగు ఏదో చేస్తున్నాడు సో చూశాడు చూసి ఆయన కోపం వచ్చేసింది కోపం ఎందుకు వస్తుందో తెలుసు అండి అది ఖరీదైన లాన ఇప్పుడు సపోజ్ మీరు నాకు కాఫీ ఇచ్చారనుకోండి ఒక కప్పులో కాఫీ ఇచ్చారనుకోండి నేను పొరపాటుని చేయిజారి కప్పు కింద పారేశాను అనుకోండి ఏం పర్వాలేదు స్వామిజీ డోంట్ వర్రీ అని చెప్పేసి మీరేమో నన్ను ఊరడించి ప్రయత్నం చేస్తారు అయ్యో నా చేతిలో కప్పు పగిలిందని నేను బెంగపెట్టుకుంటే మీరు నన్ను ఊరడిస్తారు సపోజ్ ఆ కప్పు మీరు ఇటలీ నుంచి దిగుమతి చేసి ఇలా పదివేల రూపాయలు పెట్టి ఇటలీ నుంచి కొనుక్కొచ్చారనుకోండి ఇటలీలో ఉన్నాయి స్వారోస్కీ అని ఒక కంపెనీ ఒకటి ఉంది ఎప్పుడైనా విన్నారా పేరు మన శర్మగారు వినలేదు వినే ఉంటారు స్వే క్రిస్టల్స్ వాళ్ళు క్రిస్టల్ స్పెషలైజేషన్ స్వారోస్కీ సో ఆ కంపెనీలో వాడు ఒక ఉంటుంది కప్స్ యొక్క సెట్ అన్నీ క్రిస్టల్ అనమాట అది ఇట్ కాస్ట్ ఇన్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఖరీదారు డాలర్స్లో సమ్ టూ థౌజండ్ డాలర్స్ ఎంత ఫైవ్ కప్స్ ఇలా ఉంటుంది సో అలాంటి దాంట్లో మీరు నాకు కాఫీ ఇచ్చారనుకోండి అది నేను పగలగొడితే మీకు ఏమనిపిస్తుంది ఒళ్ళు మండిపోతుంది కోపం వస్తుంది సో ఎనీవే ఈ ఆవు ఎప్పుడైతే పాడి చేసినా ఆయన పెట్టి తయారు లాను మొక్కలోను ఆయన కోపం వచ్చేసి చేతిలో ఒక పదునైన ఆయుధం ఉంటే దాన్ని విసిరేసాడు దాని మీద కోపంతో విసిరేస్తే అది దానికి ఆవుకి దెబ్బ తగిలి చచ్చిపోయింది ఇప్పుడు గోహత్య లేచింది పైకి గోహత్య పాతకం పాపం తనువుకి వస్తుందని కథ అనమాట గోహత్య అలా భయంకరాకారంగా లేచింది అది ఒక పిశాచ్యంలాగా లేచి వీడి మీదకి రాబోయింది ఎవరు నువ్వు నా మీదకి ఎందుకు వస్తున్నావు అని అడిగాడు నేను గోహత్య పాపాన్ని నువ్వు గోహత్య చేసేవు కాబట్టి నీ మీదకి వస్తున్నాను అంటే అబ్బే నేను గోహత్య చేయలేదు అని అంటాడు నువ్వు నువ్వు గోహత్య చేయబడినాడు నువ్వు గోహత్య చేసావు కదా అబ్బే నేనెక్కడ గుహత్య చేశాను అది ఈ చెయ్యి విసిరింది అది ఆ దానికి తగిలింది అంచేతనం ఈ చెయ్యకి చెయ్యకి బలాన్ని ఇచ్చేటువంటిది ఇంద్రదేవత ఇంద్రోమే బలేశ్వరిత చేతికి అధిష్టాన దేవత ఇంద్రుడు ఇంద్రుడు అనుగ్రహం ఉంటేనే చెయ్యి పనిచేస్తుంది అదే పంచేదు కాబట్టి ఇంద్రుడి యొక్క దయచేతను చేతులు పనిచేస్తున్నాయి కనుక అది ఇంద్రుడు యొక్క అనుగ్రహం చేతనే చెయ్య పనిచేసింది కనుక అయితే ఇంద్రుడు అవ్వాలి కానీ నేను మాత్రం కాదు వెంటనే గోహత్యకి ఇది వింది వేదాంతం కొంత వెంటనే ఆ పిశాచ్యం ఏం చేసిందంటే ఇంద్రుడి దగ్గరికి వెళ్ళింది ఇంద్రుడు ఆయన నిన్న కాక వలె రవహత్య నుంచి బయటపడ్డాను నేను వాళ్ళు దిక్కు వాళ్ళు గోహత్యకి అని ఊరా దగ్గరికి వెళ్తు నువ్వు చేతుల పని చేయడానికి అధిష్టాన దేవత అవునా కదా అని అడిగింది అంటే అవును అన్నాడు అయితే నేను వస్తున్నాను నీ దగ్గరికి అబ్బాయి ఇది ఎక్కడ సమస్య అని ఎందుకంటే నువ్వు అధిష్టాన దేవత కనుక వాడి చేయికి నీ బలం వల్లనే వాడు కొట్టాడు అంటే ఈ సమస్య నుంచి పరిష్కారం కోసం ఆయన బ్రహ్మగారి దగ్గరికి పరిగెత్తాడు పురాణ కథ బ్రహ్మగారు ఈ లాజిక్కి ఆయనకే అర్థం కాలేదు విష్ణువు శ్రీకృష్ణుడు కదా ఈ కర్తృత్వం ఇది చెప్పినవాడు దీన్ని ఈ సమస్యని విష్ణువుకే వదిలేద్దామని మళ్ళీ విష్ణువు దగ్గర పెట్టాను విష్ణువు అన్నాడు నేను పరిష్కారం చేస్తాను ఆ గోహత్యను నువ్వు నాతో రా ఇంద్రుడితో వదిలిపెట్టే ఇంద్ర నీ దారి నువ్వు నీకేం సమస్య లేదు అని విష్ణు ఆ గోహత్యని తీసుకెళ్తాడు నాతో నువ్వు రా దాన్ని బయట నిలబెట్టి ఓ వృద్ధ బ్రాహ్మణ వేషంలో ఈ యజమాని దగ్గరికి వెళ్తాడు మళ్ళీ ఆ యజమాని అడుగుతాడు ఏమంటే ఈ బిల్డింగ్ చాలా బాగుంది ఎవరు కట్టారని అడుగుతాడు అంటే నేనే కట్టానం చుట్టూ ఉండే గార్డెన్ చూసి ఈ గార్డెన్ చాలా అద్భుతంగా ఉందండి ఇదే వాళ్ళు కట్టారంటే ఇది నేనే కట్టానండి అంటాడు యజమాని అప్పుడు అక్కడ ఆవు పడి ఉంటుంది అరే ఇక్కడ ఇలా పడి ఉంది దీన్ని ఎవళ్ళు చంపారు అని అడుగుతాడు ఆయన అడిగితే వెంటనే ఈ యజమాన్ నేను చంపలేదండి ఇల్లు కట్టినవాడు గార్డెన్ పెంచిన వాడే చంపాడు కాబట్టి గోహత్య నీదే తీసుకో అని వాడికి అప్పచెప్పేసి విష్ణువు వెళ్ళిపోతాడు అది కాబట్టి ఇప్పుడు చూడండి వాడు ఇల్లు కట్టుట అనే కర్తృత్వం వాళ్ళు ఉందా లేదా ఉంటే గోహత్య అనే కర్తృత్వం కూడా వాళ్ళు ఉంది సపోజ్ వాడు ఆత్మ నేను ఇల్లు కట్టుట అనే క్రియకి నేను కర్తని కాదు ఎందువల్ల ఆత్మ గనుక అని చెప్పాడు అనుకోండి ఓకే అలాగనుకప్పుడు చెప్తే వెంటనే గోవు హత్యకి కర్తను నేను కాదు ఎందువల్ల ఆత్మ అవిక్రీయము కనుక అనే ఆ హేత్వర్థమైనటువంటి అవిక్రియత్వాన్ని వాడు సమానంగా అప్లై చేయొచ్చు హేత్వర్థస్య అవిక్రియస్య తుల్యత్వాత అర్థమైందండి ఆత్మ అవిక్రీయము కాబట్టి ఆత్మ గోహత్య చేయదు ఇల్లు కట్టదు గార్డెను వంట చేయదు భోజనం చేయదు ఏమీ చేయదు ఆత్మ అవిక అంతేగాని నువ్వు సెలెక్టివ్గా చేయడానికి వీల్లేదు కాబట్టి హేత్వార్థస్ అవిక్రీయత్వస్ తుల్యత్వాత్ విదూష సర్వకర్మ ప్రతిషేధ ఏమో ప్రకరణ కాబట్టి ఈ కాంటెక్స్ట్లో కొట్టినప్పుడు వాడు కొట్టినవాడు కాడు కానీ భోజనం చేసినప్పుడు మాత్రం భోజనం చేసిన అవుతాడు అని అలాగంటే కాదు అర్థం ఇక్కడ ప్రకరణము యొక్క తాత్పర్యం ఏమిటంటే విద్వాంసుడు ఆత్మజ్ఞానికి ఏ కర్మలతోటి ఎట్టి సంబంధము ఉండదు సర్వకర్మ ప్రతిషేధ ఆత్మజ్ఞాని కర్తృత్వం ఉండదు కర్తృత్వం ఉంటే ఆత్మజ్ఞాని కానే కాదు అసలు కర్మలుంటాయి కర్మణ్యభిప్రవృత్తోపీ నైవ కరోతి సహా చాలా గ్లోరియస్ స్టేట్మెంట్ భగవద్గీతలోనే రాబోతోంది చుట్టూ బోల్డ్ కర్మలు అవుతూ ఉంటాయి కానీ కర్తృత్వం ఉండదు కర్తృత్వం ఎప్పుడు ఉంటుందో తెలుసుదా అండి ఇది నేను చేశాను అని అనుకున్నప్పుడు ఉంటుంది మీరు చిత్రం ఏంటంటే మీరు యాక్టివ్గా చేసేస్తుంటే కర్తృత్వం ఉండదు మీరు ఉల్లాసంగా చేసేస్తున్నారనుకోండి కర్తృత్వం ఉండదు నేను పాఠం చెప్పేస్తున్నాను అనుకోండి ఉత్సాహంగాను పాఠం చెప్తుంటే కర్తృత్వం ఉండదు పాఠం చెప్పడం అయిపోయాక ఉంటుందా ఉండదా అన్నదే పాయింట్ పాఠం చెప్పడం అయిపోయిన తర్వాత కూడా ఉంది అంటే మరి అయితే పాఠం చెప్పినప్పుడు కర్తవైతే ఏదో ఇంకేదో చేసేవో దానికి కూడా నువ్వే కర్తవి అన్నిటికీ నువ్వే కర్తవవుతావు ఎందుకంటే పాఠం చెప్పిన దానికి నేను కర్తను కాను అంటే అవిక్రియత్వస్ తుల్యత్వాది ఇంక దేనికి కూడా కర్తను కాను పాఠం మాట వరుసగా కాబట్టి ఇక్కడ సర్వకర్మ ప్రతిషేధ అన్ని కర్మల ఇక్కడ ఈ సందర్భంలో పాఠం అని అన్నా క్రియ అదే యుద్ధరంగంలో క్రియ అనేది ఏమనాల్సి ఉంటుంది పాఠం అంటే బాగుంటుందా అక్కడ సందర్భం కాదు అక్కడ హనన క్రియని వేశారు కాబట్టి ఏదో క్రియని దృష్టాంతంగా చెప్పాలి కాబట్టి వేసేరే కానీ అక్కడ తాత్పర్యం ఏంటంటే కేవలము ఆ ఒక్క క్రియకి సంబంధించి కర్తృత్వం ఉండదని చెప్పడం అందు తాత్పర్యం కాదు తాత్పర్యం ఏంటంటే విదుష సర్వకర్మ ప్రతిషేధ విదూష విద్వాంసునకు ఏ కర్మలతోటి సంబంధము ఉండదు అని సర్వకర్మ నిషేధమే తాత్పర్యము ఇదే భగవంతుని యొక్క అభిప్రాయము భగవానుడు ఆదృష్టితోటే అలా చెప్పాడు తర్వాత హంతే హెతు ఆక్షేప ఉదాహరణార్థత్వేనా అయితే సర్వకర్మ ప్రతిషేధం అయితే మరి హనన క్రియను ఎందుకు చెప్పాడు అంటే ఏదో క్రియను దృష్టాంతంగా ఇవ్వాలి ఏదో క్రియను తీసుకుని ఆక్షేపం చేయాలి కథం కరోతి కథం హంతి ఏదో క్రియకి దృష్టాంతం ఇవ్వాలి ఇచ్చి ఆక్షేపం కథం వేసి ఆక్షేపం చేస్తే నిషేధం అవుతుంది సో ఆ దృష్టాంతంగా హననక్రియని ఇచ్చారు ఉదాహరణగా ఇచ్చింది తప్పిస్తే కేవలం హనన క్రియకి మాత్రం కర్తగాడు మేతా క్రియలన్నిటికీ కర్త అవుతాడని కాదు కనుక ఆత్మస్వరూపమునందు కర్తృత్వము ఉండదు దీనిమీద కొంచెం విచారం ఉంది ఇక్కడ ఓ కొంచెం విచారమేమిటి చాలా విచారం ఉన్నది అభో సో దీని మీద చాలా చక్కటి విచారం ఉన్నది విల్ కంటిన్యూ ఇన్ నెక్స్ట్ క్లాస్ ఓం పూర్ణమద పూర్ణమిద పూర్ణా పూర్ణమక్ష పూర్ణమద పూర్ణమేవాశిష్యే శాంతిశాంతిశాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం దస్ సత శ్రీకృష్ణార్పణమస్తు చాలా సంతోషం మీరు అందరూ